ఎన్నటికి జీవుడిక నీడేరేది పన్నుకునేటి చింతలే వలసీ కలరు వివేకులు కలదిటు ధర్మము కలడు దైవము నేడు కావలనంటే పలవని సందేహాన వట్టి జాలి పొరలేటి తలపోతలేమిటికో కడబడిగాని ఉన్న వివేదశాస్త్రాలు ఉన్నది విశ్వాసము ఉన్నవాడాచార్యుడు ఉపదేశించ తన్ను దాని మోసపోయి సత్వము నిశ్చయించక మెన్నక చంచలమే లోమెరసి గాని ఇవిగో పుణ్యనిధులు ఇదిగో సంకీర్తన వివరింప వీడిగో శ్రీవేంకటేశుడు భవములచే భ్రమసి బహుసంగతుల చేత ఇవల నా మనసిప్పుడెరిగి గాని